అంటే ఏదో కాదు బ్రహ్మానందవల్లి కాబట్టి జ్ఞానాన్ని అందుకునేటువంటిది కనుక అయ్యా జ్ఞానాన్ని ఎవడందుకోగలడు ఆనందవల్లిలోకి వెళ్ళాలి భృగువల్లిలోకి చుడు తపోబిహే క్షీణ పాపానాం ఎవరైతే తపస్సు చేత మనసులో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడాను ప్రక్షాళనం చేసుకున్నారో తపోబిహే పాపానాం ఆ పాపాలన్నీ పోయిన తర్వాత శాంతానాం మనసులో దోషాలుంటే శాంతిగా మనిషి ఉండలేడు దోషాలు ఎప్పుడైతే పోతాయో ఆ తరువాత శాంతానాం వీత రాగి రాగద్వేషాల నుంచి విడిపడినటువంటి వాడు ముముక్షు మోక్షిక్షరదగినటువంటి ఆత్మబోధ వి ఆత్మబోధ చెప్పబడుతూ ఉంది ఎప్పుడు ఇదంతా జరిగితే కనుక తపోబ పాపానం మనసులో ఉండేటువంటి కల్మషాలన్నీ పోవాలి దీనికి తపస్సు కనుక తపస్సు స్వాధ్యాయ ప్రవచనే ని రామాయణం ఈ ఒక్క వాక్యమే కదా రామాయణం అంత తపస్సు స్వాధ్యాయ ప్రవచ నేచ ఇంత రామాయణం రామాయణం ఫస్ట్ శ్లోక తప స్వాధ్యాయ నిరతం వాగ్విదాం ముని పుంగవం కానీ అక్కడికైపోయింది తపహ నిరతం వాగ్విదాం ముని పుంగవం తపహ తపస్సు స్వాధ్యాయ वचन ना फस्ट सब अट नारद महर्षि अट वमी महर्षि इधर गुर्च्न नारद वाली रायण चपेबोता वंद श्लोका इधर चबू फस्ट तपह तपह स्वाध्याय निरतम वग्विदा मुंगव फैटी इक तपह रायंत फस्ट వర్డ్ రామాయణంలో మొదటి పదం ఆదిలో తపహ తపస్సు చివరికి వచ్చేటప్పటికి ప్రవర్ధతాం అని ఎండైపోతుంది రామాయణం చివరి పదం ప్రవర్ధతాం తపహ ప్రవర్ధతాం తపస్సు వృద్ధి చెందుగాక అయిపోయింది రామాయణం ఇంకేం వృద్ధి కనుక తపస్సు స్వాధ్యాయ ప్రవచ भगवदीत बहवो ज्ञात तपसा पूता मद्भाव मगत कृष्ण अर्जुन बहव अने ज्ञातपसा पूता ज्ञानमने तपस्स चेत पूता पवित्र वाल मद्भाव मगत न ज्ञानमने तपस्था సరే తపో జ్ఞానం చిన్న విషయం కాదు ఇది కాబట్టి బహవహ అనేక మంది బహవో జ్ఞాన తపస్ పూతా స్వాధ్యాయం జ్ఞానం తపస్సు జ్ఞాన తపస్ పూతా పవిత్రులైపోయి మద్భావమాగతాహా నన్నే పొందినటువంటి వాళ్ళు అవుతూ ఉండరు కాబట్టి ఈ తపస్సు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది మన జీవితంలో కాబట్టి ఎప్పుడు తపస్సు నడుస్తూ ఉండాలి ఓకే తపస్సు ఎప్పుడు నడుస్తూ ఉండాలి దీన్ని తపహ అనేటువంటి చోట శంకరాచార్య స్వామి ఊరికే ఒక మాట వదిలేస్తాడు అంతే కృచ్ఛాది అన్నాడంతే ఇంకేం లేదు కామెంటరీ అంటే కృచ్ఛాది అంటే చంద్రయాణాది కూడా కృచ్ఛ చంద్రయాణాది వ్రతాలు ఇవంతా తపస్సు కిందకే వస్తాయన్నాడు అంత ఇప్పుడు తప్పించడం తపస్సు ఎవరి కోసం నువ్వు తపస్సు తెలియని వాడే ప్రపంచంలో డబ్బు కోసం తప్పించేవాడు తప్పిస్తూ ఉంటాడు కాలిపోతూ ఉంటది ఒళ్ళు మనసు కాలిపోతా ఉంటుంది దేనికి నాకు టిక్కెట్ రాలేదు సార్ ఎలక్షన్ ఇంకొక ఆయన నేను స్కూల్లో సెలక్షన్ రాలేదు దానికి ఎలక్షన్ రాలేదు దానికి సెలక్షన్ రాలేదు దానికి ఎలక్షన్ వరే వరే ఇదంతా తప్పించడమే దేనికోసం ఇది చెప్పండి కనుక భగవంతుడి కోసం తప్పించడం జ్ఞానం కోసం తప్పించడం ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం కనుక ఇప్పుడు ఆహారం అది కూడా తప్పించడమే పుల్లుగా ఫుల్గా లాగడానికైతే అందరు సిద్ధం అర్థమవుతుందే నాయన ఆహార నియమాలను పాటించప్పుడు స్వామి ఉపన్యాసాలు నేను ఒక పని ఉండి అది పోయేసాను ఉండవ ఉండవ ఏమైంది దీనికి చంద్రాయనాది వ్రతాలు చంద్రాయనాది వ్రతాలంటే ఏంటంటే పూర్వపు రోజుల్లో తపస్సు ఇది కూడా ఆహారం కూడా తపస్సు అర్థమవుతుంది ఆహార నియమాలు కూడా తపస్సు ఈ క్రిత చంద్రాయనాది వ్రతాలు చూసేవాళ్ళు పూర్వం అంటే సాధకులకి గనక ఇప్పుడు ఆహార పలవాట్ల మీద కూడా ఆధారపడింది ఏదంటే అది తిని ధ్యానం చేయాలంటే అది అదే ధ్యానం రోజు పెసా తినేసి ధ్యానం ఏం పెసా ధ్యానం కాబట్టి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి యుక్తాహార విహార ఎందుకన్నాడంటే యుక్తాహారం నువ్వు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే నువ్వు బాగా తేలిగ్గా ఉండి ఆనందంగా ఉండగలుగుతుంటావు ఓకే సాధనలు చేయడానికి అటువంటి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి ఇదంతా భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పున్నాడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి సాత్విక ఆహారం ఏది రాజసాహారం ఏది తామసాహారం దేన్ని మనం నిషేధించాలి దేన్ని తీసుకోవాలి ఇవంతా కూడా క్లియర్గా ఉంది కాబట్టి ఈ ఒకటి క్వాలిటీ ఏ విధమైన ఆహారం తీసుకోవాలి రెండోది క్వాంటిటీ మనం అట్లా కాదు ఈరోజు ఏంటి పుల్కాలు పుల్కాల రెండు బయట రెండు చాలు రేపు एट इधी अंदव चंद्रयना व्रता इन पक्ष रोजल कदा चुना कर्मकांड चाल इंट्रस्ट उठाइवी पक्ष रोजे पद रोज पक्ष चंद्रायाद व्रता एट मनमे फुलता दी पद रोजल दृष्टि 1 బై పదిహేను ఈరోజు తినడం రేపు రెండు బై పదిహేను ఎల్లుండి మూడు బై పదిహేను ఈ విధంగా చేశాను పదిహేను రోజులు వచ్చే ఫుల్గా లాగడం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తగ్గించుకుని రాడు నిజంగా నేను హెల్త్కి ఇంతకు మించింది లేదు మొదట కొద్ది కష్టం కొట్టినా తర్వాత అలవాటు అయిపోతుంది భయపడతానండి నేను ఊరికి చెప్తాను మిమ్మల్ని చేయమన్నానా మీరు చేస్తారా మీకు ఎందుకు భయం ఎందుకు మీరు లాగండి పర్వాలేదు ఉన్నది ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చింది సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పకపోతే అట్లా పోని మనం తీసేయండి అది ఏది పదిహేను రోజుల వారం పెట్టుకోండి వారం అనుకోండి ఎంత స్వామిజీ నేను వన్ గ్రామ్స్ రైస్ స్వామిజీ పర్ డే ఓహో వన్ ఫార్టీ కదా ఈరోజు ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ రైస్ రేపు 40 ట్వంటీ గ్రామ్స్ రోజు కొద్దిగా నీరసంగా ఉంచు 40 ఫార్టీ గ్రామ్స్ తిన్నప్పుడు అంటే నిన్నటికన్నా బెటర్గా ఉండదు ఎల్లుండి సిక్స్టీ సిక్స్టీ గ్రామ్స్ అంటే వన్ గ్రామ్స్ రైస్ అని అర్థం కుక్కుడు రైస్ అది వన్ ఇస్ టూ ఇప్పుడు మీరు యాభై గ్రాములు గనక రైస్ పెట్టుకుంటే కుక్కుడు రైస్ నూట యాభై అని అర్థం అరవై గ్రాములు తర్వాత నాలుగో రోజు ఎనభై ఐదో రోజు వంద ఆరో రోజు నూట ఇరవై ఏడో రోజు వచ్చిందండి శనివారం నూట లేదు ఆదివారం పెట్టుకోండి శనివారం వద్దు ఎందుకంటే శనివారం మనం వేరే దోషులు గీసు తిన్నారు కదా ఓహో నేను ఆ రోజు మనం ఇది కదా ఓహో ఉపవాసం కదా ఆ రోజు అమ్మ అమ్మ ఆ రోజు పెద్ద మార్కెట్ అంతా ఆ రోజే కదా సరే లేనే ఆదివారం పెట్టుకోండి అర్థం కదా ఆమెగా అందరం చెప్తుంది బాబు నువ్వు చెప్పడం ఇప్పుడు అర్థమవుతుందా అయిపోయింది అనుకోండి ఇక వన్ ఫార్టీ గ్రామ్స్ ఆదివారం లాగిస్తే మళ్ళీ సోమవారం ఏం చేయాలా వన్ ట్వంటీ మంగళవారం హండ్రెడ్ బుధవారం ఎయిటీ ఇలా తగ్గుతూ రావాలి మనకేం పెద్ద డిఫరెన్స్ అనిపించదు మళ్ళీ ఆదివారం వచ్చింది అనుకోండి ఇరవై మళ్ళీ సోమవారం నుంచి ఇది ఈ విధంగా ఇదంతా తపస్సు దేనికోసం ఇదంతా ఆరోగ్యంగా ఉండి మనం చక్కగా సాధన చేయడానికి తపస్సు చేయడానికి అట్ ద సేమ్ టైం ఆరోగ్యంగా ఉండడం ఒకటి వాటి మీద అభిలాష లేకుండా పోవడం ఎందుకంటే దేహాన్ని రక్షించడం కోసం ఆహారం గాని కేవలం ఆహారం తినడం కోసమే కాదు గనక ఇది ప్లీజ్ తపస్యస్వాధ్యాయ ప్రవచ నేచ కాబట్టి తపస్సు చేస్తూ ఉండాలి స్వాధ్యాయం దమస్య స్వాధ్యాయ ప్ర ఇది ఒకటి చెప్పేస్తాను దమస్య స్వాధ్యాయ ప్రవచ स्वाध्याय प्रवचना दमह इंद्रिया निग्रह कल दम अं दमह का चुरादी बाह्य निग्रह का सर कंटस्था धर्म व्यतिरिक्त मैं प्लीज धर्म व्यतिरिक्त कार्यालय उ मन वेक उम्मीद दम ఎందుకంటే శిక్షురాది బాహ్యేందరి నిగ్రహ తెలుసుకున్నారు కదా ఇంకో కోణంలో చూడండి ఇప్పుడు దీన్ని కాబట్టి ధర్మ విరుద్ధంగా ఏదైతే ధర్మం అని శాస్త్రం చెప్తూ ఉందో దానికి విరుద్ధంగా ఉండేటువంటి కార్యక్రమాల్లోకి మనస్సు చుచ్చుకుపోకుండా అది ధమం ఇప్పుడు పచ్చి గడ్డి కనిపించింది అనుకోండి పశువులు అవసరమే లేదు మనం చెప్పాల్సిన అవసరం అసలు లేదు ఎందుకని పచ్చి గడ్డి కనిపించిందంటే అక్కడ పోతా ఉంటాయి పశువులు ఆకర్షణ అది అర్థమవుతుంది అట్లాగే ఎక్కడ పచ్చగా కనపడితే మనసు కూడా పోగలిగితే అర్థమే లేదు కాబట్టి ఇంద్రియాలు కోరచ్చు ఒక అర్థం తీసుకోండి ఇంద్రియాలు దేన్ని కోరుతాయి వాటికి ఇష్టమైనటువంటి వాటిని కోరతాయేమో కానీ నీకు నాకు ఇష్టమైనటువంటి వాటికి మాత్రం కోరలేవు ఎప్పుడు నాలుక ఏం కోరతా చెప్పండి రసగుల్ల కోరి రసగుల్ల అంతేగాని స్వాధ్యాయ ప్రవచనం అంటే ఒప్పుకుంటుందే రేపు చేసుకుంటాంలే ఏమి ఉండదు మన దగ్గర ఉండదు కదా పుస్తకం ఉండదు కదా గీతలు కూడా పెట్టాడు స్వామీజీ పైన ఇదే కదా అమ్మా ఇట్స్ ఓకే ప్రాక్టీస్ చేయాలా చేస్తా ఉండరు పాపం మీద మీద పడుతున్నారు అర్థం అవుతుంది ఇప్పుడు కనుక ఇంద్రియాలు దేన్ని కోరుతాయి అంటే వాటికి ఏం కావాలి అవి కోరుతాయి నాలుగుంది అనుకో రుచులు కోరుతుంది ఇప్పుడు మనిషి షుగర్ డయాబెటీస్ నాలుగు ఏం కోరుతుంది చెప్పాఖాన్ సరేనా ఇది కాదు స్వామిజీ హల్వా బూడిది గుమ్మడకాయ హల్వా ఏం చేయాలి చివరికి హల్వా పోతుంది గుమ్మడికాయ పోతుంది బూడిది మిగలుతుంది బూడిది గుమ్మడికాయ హల్వాల్వా ఇంకేం మిగిలేదు చివరికి ఇదంతా తినేసి కాబట్టి ఒరే మనకు షుగర్ కదా ఫాస్టింగ్ 180 ఎయిటీ ఉండేటప్పుడు మనం తినొచ్చాన్ని అనిలే అదేం చెప్తా ఈ ఒక్కరోజు రేపు ఉదయం నుంచి వద్ద అది మనకి మేలు చేసేదా క్యూడ్ చేసేదా చెప్ ఏ వన్ ఎయిటీ ఉండదు ఫాస్టింగ్ ఏంటో ఒక్కటే అందుకని షుగర్ వచ్చిన డయాబెటీస్ వాడిని చూడండి మీరు ఎక్కడైనా వాళ్ళ కనుక మనం లడ్డిస్తే వద్దండి సార్ నాకు డయాబెటీక్ నేను మీకోసం కొద్దిగా ఇలా ఇలా ఇలా ఎలా ఎలా భూమి గుండ్రదా వత్తుకుపోతుంది అంతే మనం అలా పట్టుకునే ఉంటాం మొత్తం తీరేస్తాడు మంచిది చెయ్యముంటది ఇంక ఇది దేని మనకి మొత్తం వస్తు ఆయన పోయింది ఇది ఇంక పార్టీ గుర్తు ఎందుకో తెలుసా కాబట్టి నాలుక తనకిష్టమైంది కోరుతుందేమో గాని ఎప్పుడు తెలుసా పోయేటప్పుడు కూడా ఇది ఒక తమాట చూడండి కొన్ని కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఇది ఇది దమం లేకపోవడమే మం అనేటువంటి ఒక సుగుణం లేకపోవడం ఇంకా బతకడండి ఇంకెక్కువ కాలం బ్రతకడు ఇంకా పది ఇరవై రోజుల కన్నా ఎక్కువ బ్రతకడం ఇంకేం చేస్తాం కానీ నన్ను పెట్టేయండి తినేసిపోతాడు ఇది తిన్నారు మీరు డాక్టర్స్ కూడా చెప్తారు ఇట్స్ అమేజింగ్ డాక్టర్స్ ఇంకేం లాభం లేదండి అతను ఏం కావాలి పెట్టేయండి దేనికి తినేసిపోతాడు పోతాడని తెలిసి తినేసిపోతాడు ఎందుకు ఎదుడు పెట్టండి తినిపోతాడు తిని కాదు పోవసాయి వినిపోతాడని చెప్పయా పట్టు వినిపోతాడని చెప్పేటప్పుడు కూడా తినడా ఉన్నప్పుడు అంతా తిని తిని కదా ఇది వచ్చింది పుయ్యేటప్పుడు మళ్ళీ పోయేదే విని విని వినిపోవాయాడు పొయ్యే కాలం వచ్చింది ఏడు రోజుల్లో ఉంది తినిపోవాలనుకోలే పరీక్షిత్ వినిపోవాలనుకున్నాడు దట్ ఈస్ భాగవత యన వినిపోవాలనుకున్నాడు హాయిగా ఆనందంగా ఉన్నవాడు ఏడుస్తున్నారు కానీ పోయేవాడు హాయిగా పోతున్నాడు తక్షకుడు వచ్చి కాటు వేయాలనుకున్నప్పుడు వాడికి అర్థం కాలేదు ఎందుకని ఎవరిని నేను చంపేది అసలు ఏడి వ్యక్తేడి పరబ్రహ్మం కూర్చొని ఉంది ఇక్కడ ఏడు రోజుల్లో వన్ వీక్ వన్ వీక్ కాబట్టి ఏడు రోజుల్లో మరణిస్తామని తెలిసినటువంటి పరీక్ష మహారాజు తినిపోయాడా వినిపోయాడా మరి డాక్టర్స్ చెప్తున్నారు అది తమాషా ఇంకా లాభం లేదండి ఏం కావాలంటే తినేమండి పెట్టండి దానివల్ల ఏమొస్తుంది రోజులు ఆరు రోజులు పోతాం ఈ డా అతను మనకు అర్థం కాదు నేనా వాటైస్ పదిహేను రోజులకే పోయినా ఇది వెరీ ఇంపార్టెంట్ పదిహేను రోజులకే పోయేది అయినా కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆ పదిహేను రోజులు ఎవరి అనారోగ్యమే కదా స్వామీజీ ఏ టైంలో ఏముంటుందో తెలియదు ఈ పదిహేను రోజుల్లో ఈ పదిహేను రోజుల్లో ఏ ఒక మహాత్ముడు అతన్ని తటస్థపడతాడేమో ఈ పదిహేను రోజుల్లో ఒక సామాన్యమైన వ్యక్తి నుంచి కూడా ఒక మహావాక్యం వింటాడేమో అది తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందేమో కాబట్టి ప్రాణ ప్రయాణ కూడాను ప్రశాంతంగా ఆనందంగా మరణించేటువంటి అవకాశాలు ఉంటాయేమో దానికి ఇవ్వాలి అవకాశం ఏ తిననివ్వండి పొమ్మనండి ఏది పెట్టేయండి పెట్టేయండి పెట్టేయండి పెట్ట ఏదో పెట్టేయండి ఏది ఎందుకు పెట్టాలి కాబట్టి ఇప్పటి వరకు అనారోగ్యంతో ఉండాడు కదా ఇప్పుడు కూడా ఏది అవసరమో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఏదంటే అది కావాలని కాదు సోక్రటీస్ ఈ శమము దమము ఫుల్గా పా పాటించినటువంటి వాడు మంచి తత్వవేత్త సోక్రటీస్ అసలు ఆయన చెప్పులు కూడా లేకుండా నడిచాడు కానీ సమాచ ఏంటంటే ఆయనకు అవసరాలు తక్కువ వస్తువులు తక్కువ చెప్పులే వేసుకోడు వేర్ఫుట్గా నడిచేవాడు పాపం సోక్రటీస్ కానీ ఒకరోజు అతని ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు సోక్రటీస్ని ఏంట నువ్వు నువ్వు ఇంత చక్కగా శమధమాతులు పాటిస్తాడు నీకు ఏ వస్తువులు అవసరం లేదు కానీ అడిగేదాడు షోరూంలో కనపడతావా రోజు షోరూంలో కనపడతాడు అక్కడంతా కూడాను రెడీమేడ్ డ్రెస్సెస్ అవి ఇవి చాలా విలువైనవి అన్ని పెట్టుంటారు రకరకాలైనవి సోక్రటీస్ అక్కడ పోతాడట పోయేలా తిరిగి వస్తాడట దేనికి వెళ్తున్నావు సోక్రటీస్ చెప్తాడు నేను చాలా హాయిగా ఉన్నా ఆనందంగా ఉన్నా ఎంత గొప్ప గొప్ప వస్తువులు విషయాలు లేకుండా నేను హాయిగా ఉన్నానో చూద్దామని పోతుంటాను రోజు అంటాడు ఎంత వండర్ఫుల్ ఐడియా కాదు కాబట్టి వాటిని చూస్తానే అటెంప్ట్ అయిపోతాం అవి చూడగానే అవి నాకు కావాలి నాకు కావాలనిపిస్తుంది కానీ నేను ఆనందంగా ఉన్నా మరి వాటి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఏవి కూడా నన్ను టెంప్ట్ చేయడం లేదు కాబట్టి ఇవన్నీ గొప్పవే కదా నేను ఆనందంగా ఉన్నాను ఈ గొప్పవైనవి ఏవి లేకుండానే నేను ఆనందంగా ఉన్నాను అని తెలుసుకోవడానికి పోతూ ఉంటా కాబట్టి ఎక్కడైనా సరే నేను ఉండేటువంటి ఈ పరిపూర్ణమైన ఆనందాన్ని భగ్నం చేసేటువంటి వస్తువు భగ్నం చేసేటువంటి ఉన్నతమైనటువంటి విషయము ఎక్కడైనా కనిపిస్తుందేమో నేను వెతుకుతున్నా ఏ టెక్స్టైల్ షాప్ లోకి నేను వెళ్ళినా ఏ షోరూంలోకి వెళ్ళినా ఎట్లా పోతున్నానో అట్లాగే వస్తున్నాను గాని నా మనసులో ఏ వికారం లేదు ప్రార్థిస్తున్నాను ఇది దమం ఇది సమం సమధమాదలు ఎక్కడుండే ఎందుకని వాటి యొక్క ప్రభావం అతని మనసు మీద లేదు అతని మనసు మీద లేదు అర్థమవుతుంది కనుక ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో కావలసింది మనకు నాకు ఏమేం కావాలి అనేది కాకుండా ఏది లేకపోయినా నేను ఆనందంగా జీవించగలను అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ధమం కిందకి వస్తుంది ధమస్య స్వాధ్యాయ ప్రవచ నేచ रेप समय दी रेप चूस्त ऋतम सत्यम तपह दमह नूचाबी इंद्रीग्रह मन की अवसरमो अंत गपंचवो उ मन का प्रपंचाई मन केवसरमी बागं మనకు ఏ అవసరమో అవి మనకు ఉండాలి కానీ నాకు భోజనం అవసరం ఉంది నాకు బట్టల అవసరం సభ్య సమాధిలో తిరుగుతున్నా అది ఉంది మంచినీళ్ళు కావాలి అవసరం ఒకవేళ ఇక్కడేమన్నా మంచినీళ్ళు లేకపోతే మంజీర వాటర్ మంచిది అయితే వాటర్ అంతవరకే ఓకే అంతేగాని అమృతం ఉంటే బాగుండు అన్నవసరం అన్నవసరం అన్నవసరం ఇవన్నీ కూడాను మనకు లేనిపోని భారాన్ని పైకెత్తుతాయి కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఏది అవసరమా దాని మీద ఉండాలి ప్రపంచంలో ఎన్నైనా ఉండొచ్చు ప్రపంచంలో ఉన్నవన్నీ మనకు ఉండాల్సిన అవసరం లేదు అవునా ప్రపంచంలో తేళ్లున్నాయి ప్రపంచంలో పావులున్నాయి ప్రపంచంలో రోగాలున్నాయి రెండు గంటలకు చంపేసే క్రిములు వచ్చాయి ఇప్పుడు ఈగలాగా ఉందట దీనికి ఎక్కడే పోవాలి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒకటి ఈగలాగా అది వచ్చి కుట్టడం ఈగ కదా అనుకుంటాడంట రెండు గంటల మనిషి ఎగిరిపోతున్నాడు ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఐదు ఐదారు మంది పోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందండి ఎప్పుడు కూడా మామూలు ఈగని చూస్తే కూడా ఇప్పుడు పాములు చూస్తే దగ్గర పోగలుగుతున్నారు కానీ ఈగని చూస్తే ఇది నాలుగు రోజుల నుంచి ఏర్పడేది అందువల్ల టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంటే ఇప్పుడు సపోజ్ టీవీ లేదనుకోండి మనకు ఆ కోణిని గురించి చెప్పేవాళ్ళు ఎవరు కోణి లేదు కోణగిలేదు అసలు మనం చెప్పేవాడు ఎవడు దాని గురించి అందువల్ల అసలు ఫోన్లే లేని రోజుల్లో ఒక మనిషి చచ్చిపోయినాడు అనుకోండి నాలుగు నెలల తర్వాత ఏడ్చేవాళ్ళు అవును మెడ్రాసు మెడ్రాసులో పోతాడు మనం హైదరాబాద్ లో ఇప్పుడు మెడ్రాస్ కూడా అక్కడి నుంచి నడిచి వచ్చి చెప్తే గాని ఇప్పుడు ఏమవుతుందండి వాడు ఎప్పుడో నడిచొచ్చి వాడు ఎంత కార్యక్రమం చూసుకొని అంత అన్ని పనులు చూసుకొని వాడు అక్కడి నుంచి నడిచొచ్చి ఇక్కడికి వచ్చి మామూలు చచ్చిపోయినాడు అంటే ఎప్పుడు చచ్చిపోయినంటే ఐదు నెలలు వేస్తాం ఆ చెప్పేవాడు నవ్వుతూ చెప్తాడు ఎందుకంటే వాడు మర్చిపోయి ఉంటాడు అది వాళ్ళు పెద్ద ఎఫెక్ట్ లేదు ఇప్పుడు అట్లా కాదు మనిషి పోగానే హిస్టి సెల్లు హెల్లు అన్ని ఉన్నాయి కనుక తప్పని ఎత్తుకొని ముందు అసలు వాడు ఏడవసా పోతే